ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లకొప్ప తండ్రి కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ నమ్మకమైన దేవుడవు జీవం గలిన తండ్రి వి నీకే వంద నాలుగు స్తోత్రం స్తోత్రములు నాయన మహిమలో నివసించిన ఆ అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడవైన తండ్రి కేరూబుల శరూబుల స్థుతి గానముల మధ్య నా తండ్రి ప్రభావ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు నిత్యం పోడబడిచినటువంటి పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ సమయం కొరకు ప్రభ మా అందరినీ సమకూరుస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోతులు చెల్లికుంటున్నాం నా దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడవు ప్రభను సజీవుడవు ప్రభ మా మధ్య నివసించి తండ్రి మమ్మల్ందరినీ నీకు కృపలు భద్రపరచుకొని ప్రభ నీక వాకులు వినిపించి మా యొక్క హృదయలను చేస్తూ ప్రభ మా మనోనేతరలు వెలిగిస్తూ నా దేవాలను ముందుకు సాగుటకు విశ్వాస ప్రభా నా తండ్రి అనుక్షణము మేము ఎదుర్కొంటున్నా న తండ్రి ప్రభ మరి సమస్యలలో ప్రభ మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని ఆదరిస్తూ ప్రభా న తండ్రి ప్రతి దినం న్రి ప్రభ మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు నీకే వందనాలు వందనాలు ప్రభ నీ యొక్క విశ్వాసతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కృపా బట్టి నీకు స్తోతులు చెల్లించుకుంటున్నాం ఏసా న నీవు ప్రభ పట్ల చూపిస్తున్నటువంటి ఘనికరంను బట్టి నూతన వాత్సల్యంను బట్టి నీకే వందనాలు స్తోత్రులు ప్రభ నా సాయంత్రకాల సమయం అందులో నా మరి వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభ మరి కరెంటు పవరు అదేవిధంగా నెట్వర్క్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ఆది అంతంలో ప్రభ నా తండ్రి మీరే ప్రభ ఇక నా తండ్రి నడిపించండి నా తండ్రి అన్నికులను ఇంకా నా నడిపించండి ప్రభ వాక్యం ద్వారా నా తండ్రి వేసే నా తండ్రి మా హృదయవాంచన దేవుడవు ప్రతి విజ్ఞాపనం ఆలకించే దేవుడవు మమ్మల్ని బలపరిచే దేవుడవు ప్రభ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి విత్తనైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పాటల ద్వారా నా తండ్రి మరి ప్రా ప్రార్థనల ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామములకే ఘనత మహిమ ప్రభావంలు చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ వస్తున్నా కొరకే వస్తున్నావు నీవు నా కొరకే వస్తున్నావు ఎస్ అయ్యా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నువ్వు నా కొరకి వస్తున్నావు నీ ఎదుట నిలువబడి శక్తిని నీ మయ్యా నీ ఎదుట నిలువబడి శక్తిని నీ మయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీవు నా కొరకే వస్తున్నావు ద్రాక్షల్లి వి కదా ద్రాక్ష తీగను నేనే కదా ద్రాక్ష వల్లి కదా ద్రాక్షాతీ గను నేని కదా నీ జీవమున్నలు పోసి నన్ను ఫలించేది గగచేయుమయా నీ జీవము నలు పోసి నన్ను ఫలియించి గగచేయుమయా ఎసయా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీవు నా కొరకే స్తున్నావు పరమా కుమ్మరి నీవి కదా జిగటా మాను నేనే కదా పరమా కుమ్మరి నీవే కదా జిఘటా మాను నేనే కదా నీ అస్తమునపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయా చాపి నన్ను సరి అయిన పాత్రగా త్వరగా వస్తున్నావు కొరకే వస్తున్నావు నీవు నా కొరకే వస్తున్నావు గొర్రెల కా పరినీవే కదా గొర్రె పిల్లను నేనే కదా గొర్రెల కా పరినీవే కదా ెలి పిల్లను నేనే కదా నీవు నాకు తోడుండి నన్ను నిత్య మార్గంకు నడుకుమయా నీవు నాకు తోడుండి నన్ను నిత్య మార్గం మునకు నడుకుమయా ఎసయా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీవు నా కొరకే వస్తున్నావు నీ ఎదుట నిలువబడే శక్తిని నీ మయ్యా నీ ఎదుట నిలువబడే శక్తిని నీ మయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీవు నా కొరకే వస్తున్నావు హలలు వాక్యం చెప్పుకునే ముందు చెప్పుకునే ముందు చిన్న ప్రార్థనలు కడిపి మనం వాక్యం చూసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప తండ్రి గొప్ప ఎసన్ని పాదము తండ్రి నేను ఎస్ఎం ప్రభావం భయంకరమ వర్షం నుంచి నేను ఎస్సే ప్రభా పొద్దు నుంచి ప్రభుత్వ కాపాడుతూ వచ్చినందుకు నీకు వంద ప్రభా ఎస్య్యా నీ ప్రేమ నీ కృప దయచేసినందుకు నీకు వంద తండ్రి ప్రభా నైన్ ఎస్సే ప్రభా మరి నేను ఎస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వంద నెల తండ్రి పెట్టినందుకు నీకు వంద తండ్రి ప్రభా నీ దూతుల ద్వారా మమ్మల్ని కాపీ కాచి కాపాడుతున్నందుకు నేను రెక్కల కింద కాపాడుతున్నందుకు నీకు వందన తండ్రి ప్రభా మరి నేనేస్తే ప్రభా ఇంకెంతో మంది రావాల్సిన ఆన్లైన్ లో ప్రేరకు నేను వచ్చేటట్టు నీ కొరకు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా వాక్యం పంచుకోబోతుండగా ప్రభా శ్రద్ధగా విని నేనేస ప్రభా మేమేం కోల్పోయినామో ఏం నేర్చుకోవాలో నేనేస్తా ప్రభా అన్ని మాకు వివరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి నేను వాక్యం చెప్తున్నాగా ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా నీ కృప నీ ప్రేమను దయచేయండి శక్తిని దయచేయండి ప్రభా ఎసయ నేను లోకరీతిగా చెప్పకుండా ప్రభా నీ యొక్క తలంపులతో నేను వేస్తే ప్రభా నీ యొక్క జ్ఞానంతో నాకు చెప్పడానికి సాయం దేమని నేను ప్రభా మరి కోరుకుంటూ ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని యేసు క్రీస్తు నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం చెప్పుకోబోయే వాక్యము లోకాసు వార్త అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు లోకాసు వార్త అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు అయితే మనకు తెలిసిన విషయమే కానీ ఇందులో నేర్చుకునేవి చాలా ఉన్నాయన్నమాట ఆత్మీయ విషయాలు నేర్చుకునే ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు మనం ఏ విధంగా అయితే చూజ్ చేసుకున్నడం దాన్ని బట్టి యొక్క వాఖ్యం ఈ యొక్క ఈ యొక్క పాట ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలంటే మనము ద మోస్ట్ ప్రెషియస్ హార్వేస్ట్ అంటే హార్వేస్ట్ ఆఫ్ సోల్స్ ఆత్మలను ఎలా బయటికి తీసుకురావాలో దేవుడు ఏ విధంగా అయితే అపాయింటెడ్ చేసినాడో మన మనుషులు క్రూరమైన జంతువులు మధ్యలో మనల్ని పంపిస్తున్నాడంటే క్రూరమైన మనుషులు రాబోయే దినాల్లో చాలా కఠినంగా ఉన్నాయి బైబుల్ చెప్తుంది రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయంటే అది ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తుందన్నమాట కొన్ని అయితే ఆ మధ్యలోకి మనం వెళ్తున్నామో మనం జాగ్రత్తగా ఉండాలనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి సత్యమైన దేవుడు అంత అప్పట్లో అంత మంది ప్రజలున్నాక వీళ్ళని ఎందుకు చూజ్ చేసుకోవాలి అర్థం చేసుకోండి వీళ్ళనే దేవుడు ఎందుకు పంపించాలి సువార్థ కొరకు అర్థం చేసుకోండి దేవుడు నోవతాతను ఎందుకే ఎందుకు చూజ్ చేసుకున్నాడు నేను నాశనం చేసే ముందు ఎందుకు హెచ్చరిక ఇచ్చినాడు అర్థం చేసుకోండి అయితే ఇవన్నిటినీ విషయాల్లో పెట్టుకొని మనము చదువు చదువుకుంటూ మనం వెళ్దాము లూకాస్ వార్త పదవ ఉదయం ఒకటి నుంచి పన్నెండు ఒక ఎవరైనా తెలుగులో చదివితే నేను మీకు ఈజీగా అర్థం మీకు అర్థమవుతుంది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వెళ్తుంటా అనమాట అంశం వచ్చేసి దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకొని ఆత్మలను రక్షించడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి ముందుకు ఈ వాక్యం చదువుకుంటూ ముందుకు వెళ్దాం చదవండి ఎవరన్నా ఒకటి నుంచి మూడు వరకు చదవండి చదువుతున్నా బ్రదర్ అటు తర్వాత ప్రభు డెబ్బై మందిని ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తన ముందు ఇద్దరిద్దరినిగా పంపాను చాలా చూడండి ఈ వచ్చనంలో మనం ఏం నేమ్ నేర్చుకుంటున్నాం అంటే చూడండి దేవుడు ఏర్పరచుకున్న మంది కొందరు అనేకలు ఉన్నారు వీళ్ళని ఎందుకు ఏర్పరచుకోవాలి మనని ఎందుకు ఏర్పరచుకోవాలి వేరే వాళ్ళు రావచ్చు కదా చూడు దేవుడు రాకముందు దేవుడు చెప్పే ముందు వీళ్ళు అంటే నాశనం చేయకముందు ప్రజలని అప్పట్లో నువ్వా నువ్వ తత నేను నిన్నెన్న పట్నం కూడా నాశనం చేయకముందుకు ఆ దేవుడు దేవుడు ఏర్పరచుకున్న ఒక్కరే ఒక వ్యక్తి అయితే ఈ ఇక్కడ కూడా After the Lord appointed 72 uh, and others, they sent them by two, two by two to head, head him to Everyton and place. And so, the Lord is clear and understood. The Lord is the first to get rid of the Lord. He is the first to get rid of the Lord. We are the first to get rid of the Lord. Because He is the first to so, get rid of the Lord. వీళ్ళను పట్టుకొని దేవుడు ఏం చేస్తున్నట్టే వీళ్ళను ముందుకు దేవుడు ముందే హెచ్చరిస్తున్నాం మనకు జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు అన్నిటికీ అన్నిటికీ హరువులు అని చెప్పొచ్చు నేను ద చూజన్ పీపుల్ అని చెప్పొచ్చు అపాయింటెడ్ అని చెప్పొచ్చు చదవండి సిస్టర్ ఇంకా వచ్చిన పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా కోత విస్తారంగా ఉంది కానీ పని కొద్దిగా మందియే కొద్ది మందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకోనుడి మీరు చదవండి సిస్టర్ త్రీ కూడా చదవండి ఇదిగో తోడల మధ్యకు గొర్రెల పిల్లలను పంపనట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అయితే రెండు మూడు వచ్చిన చూడండి దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు ఆత్మీయంగా అర్థం చేసుకున్నాం ఎంతో మంది ప్రజలున్నారు కానీ అందులో మిమ్మల్ని కొంతమంది చూసుకున్న జనాలు చాలా అప్పుడు జనాభా చాలా జనాభా జనాభా ఉండేది అయితే ఆ జనాభా లెక్కని మిమ్మల్ని చూస్ చేసుకుని కోర్త విస్తారంగా ఉన్నది కానీ పని వారు కొందరు అంటే పన్న పనిచేసే ఆత్మీయంగా ఉన్న కొంతమంది ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు ఆ మందిలో డెబ్బై అంటే ఎంత ఒక చిన్న చిక్క లెక్క కోట్ల ప్రజలలో డెబ్బై అంటే పాయింట్ పర్సెంట్ అనమాట అంత మందిలో ఈ డెబ్బై మందిని చూజ్ చేసుకొని దేవుడు వచ్చే ముందు మీరు జాగ వీళ్ళంతా తగిన వారు చూసండ్ వీళ్ళంతా రెడీగా యుద్ధం చేయడానికి రెడీగా యుద్ధం చేసేటప్పుడు ఏమన్నా ముందుకే వెళ్ళాలి తిరిగి వస్తే ఏం లాభం లేవు మేమంతా ధైర్యవంతులు అనేసి దేవుడు మనల్ని చూజ్ చేసుకొని ముందుకు పంపిస్తూ ఉంటాం పంపించేటప్పుడు ఏం చెప్తున్నంటే దేవుడు harvest is plentiful అంటే చాలా ఎక్కువగా ఉన్నది అంటే కొంతమంది ఆ ఈ వర్క్ కి చేయడానికి అంటే దేవుడు చూస్ చేసుకున్నమాట పంపించే ముందు ఇంకొక వాగ్ ముఖ్యమైనం చెప్తుందంటే మీరు lambs among wolves అంటే చాలా చీకటిమైన చీకటిమైన ప్రజల మధ్యలోకి మీరు వెళ్తున్నారు మీరు ఆ మేక పిల్లల లాంటి వాళ్ళుగా ఉన్నారు తోడేల మధ్యలోకి వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళి రండి అనేసి దేవుడు మనకు చెప్పి పంపిస్తున్నా అనమాట అంత జాగ్రత్తగా ఎందుకున్నారంటే అంత భయం చివరి రోజుల్లో అంత భయంకరంగా ఉంటుందనమాట ఎందుకంటే దేవుడు నా అంటే నాశనం చేయకముందుకు ఏర్పరచుకునే ఏర్పరచుకునే సెవెంటీ టూ ని ఏ విధంగా రక్షించుకోవాలని దేవునికి తెలుసు అంటే నేను వచ్చే ముందు వీళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తే కొంచెమైనా మారుతారేమో అనేసి ఆ చీకటి అంటే గుర్తుపెట్టు చీకటి ఎంతో భయంకరమైన రోగాలు ఉంటాయి ఆ విపరీతమైన పాపము అన్ని చీకటి అంటే మనం తట్టుకోలేం అంటే దేవుని దేవుని యొక్క వెలుగు చీకటిలో కూడా అనిపిస్తుంది వాళ్ళు ప్రకాశించాలని ఆత్మలని కాపాడాలని దేవుడి యొక్క కోరిక చదం ఇంకా నాలుగవ వచ్చిన మీరు సంచనైనను జాలనైనాను చెప్పులనైనా తీసుకొని పోవద్దు ద్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనానో ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అవును అని మొదటి చెప్పుడి సమాధాన అయితే చూడండి టైం లేదు మనము ప్రేర టైం ఉంటే ఐ బ్రదర్ ఆ ఇంటి వాళ్ళ కలిసి మనం అది చర్చ అందరూ ఒకరినొకరు కలుసుకుంటారు కానీ అక్కడ దేవుడు ఏం చెప్తుంటే సమయం ఒక్కటి గుర్తు చేస్తుండ చూడండి వెన్ యూ ఎంటర్ ఏ హౌస్ ఫస్ట్ సే పీస్ టు ది హౌస్ డు నాట్ ఫోర్ నాలుగు చూడండి డో నాట్ టేక్ ఏ పర్స్ ఆర్ బ్యాగ్ ఆర్ శాండిల్స్ అండ్ డో నాట్ గ్రీట్ ఎనీ వన్ ఆన్ ది రోడ్ వెన్ యు ఎంటర్ ఏ హౌస్ ఫస్ట్ సే పీస్ టు ది చూడండి శాంతి సమాధానం ఈ ఇంటికి కలుండిగాక ఆయన ఎందుకు చెప్పమని అంటుండంటే ఆ ఇంటి ఆ మీరు చెప్పిన వాక్యం తర్వాత మీరు ఇది చెప్పకపోతే ఆయన వాళ్ళు అర్థం చేసుకోలేడు అనమాట అందుకే మనకు టైం లేదు దేవుడు అందుకే చెప్తున్నాడు ఎంత ఫాస్ట్ గా చేసుకోవాలంటే అంత ఫాస్ట్ గా సువార్త చేసుకొని ఎంత ఎంతగా మీరు కవర్ చేయాలనుకున్న ప్రాంతము అంత కవర్ చేసుకొని ముందుకు వెళ్ళమంటాడు అంత త్వరగా అనమాట చివరి దినాల ఇంకా టైం లేదు ఇప్పుడు ఇచ్చిన టైము అక్కడ ఉండదు టైం అంతా ఫాస్ట్ గానే అయిపోతుంటుంది మనం ప్రేర్ అయిపోగానే కొంచెం తిని కూర్చొని మనం ముచ్చట్లు పెట్టుకుంటాం కానీ ఆ టైంలో ఆ టైంలో అంత సమయం లేదు నీ వాక్యం అయిపోయినా బ్యాగ్ తెచ్చుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది నీ బైబుల్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉండాలి నీ చెప్పులు కూడా అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోండి యాజ్ ఇమీడియట్ గా అనమాట నువ్వు చెప్పిన వాక్యం కూడా అక్కడ ఇంటిని దీవించి ఆస్వాదించి మనం ఎందుకు లాస్ట్ బ్లెస్సింగ్స్ ఎందుకు ఇంటికి సమాధానం కలుక అని అంటాం కదా ఆ విధంగా చెప్పేసి తొందర తొందరగా వెళ్ళిపోవాలి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడలా మీ సమా మీ సమాధానము అతని మీద నిలిచను ఏని ఎడలా అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చే పదార్థములను తినచు రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతంలో పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు క్లియర్ గా ఉంది థ్యాంక్ యూ సిస్టర్ అయితే మనకు ఎంత సమయం కొంచెంగా ఉందంటే ఇఫ్ సమ్ వన్ హూ ప్రామిట్ పీస్ దిస్ దేర్ యువ పీస్ విల్ రెస్ట్ ఆన్ దెమ్ ఇఫ్ నాట్ ఇట్ విల్ రిటర్న్ టు యూ స్టే దేర్ స్టే దేర్ ఈట్ అండ్ డ్రింక్ వాట్ ఎవర్ దే గేవ్ యూ చూడండి వాళ్ళు ఇంటికి సమాధానం కలువును కాకనే ఎందుకంటే ఒకవేళ వాళ్ళు స్వీకరిస్తే స్వీకరించిన స్వీకరించలేకపోతే అది మళ్ళీ నీకు తిరిగి వచ్చేస్తుంది నిజంగా ఇప్పుడు నేను దేవుడు ఏర్పరచుకున్నాడా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా వాక్యం సెలవిస్తుందంటే దేవుడు మనని ఏర్పరచుకున్నాడు క్లియర్గా ఉంది మనకు శామ్స్ లో కీర్తన గ్రంథం దేవుడు తల్లి గర్భంతే నేను ఏర్పరచుకున్నానని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏ విధంగా ఇక్కడ కూడా అంతే అపాయింటెడ్ మిమ్మల్ని మంచిగా ఎందుకు అన్ని పవర్స్ ఇచ్చి దేవుడు నిన్ను ముందుకు పంపిస్తున్నాడంటే అందరినీ రక్షించనికే కదా ఈ లీడర్షిప్ ఎందుకు ఇచ్చినాడంటే నిన్ను రక్షించనికి అందరినీ ఆత్మలను కాపాడడానికి ఈ యొక్క స్టోరీ మొత్తం ఊహించుకోండి ఒకసారి అంత ఆత్మలను కాపాడడానికి మనం వెళ్తున్నాం ఎందుకంటే అంత భయంకరంగా ఉంది అంతా భయంకరంగా ఉన్నది మొత్తం లోకం అంతా చీకటిగా ఉంది ఆ చీకట్లోకి నిన్ను పంపిస్తున్నాడు అంటే తోడేళ్ళ గుంపులకు పంపిస్తున్నాడు ఎంత భయంకరంగా ఉంటే చూడండి ఒకసారి ఉంచుకుంటే మనకు మనం బాడీ మొత్తం షేక్ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్ అలాంటి చీకటి అలాంటి చివరి రోజులు లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయమని దేవుడి సెలవిస్తున్నాడు వాళ్ళు ఏదైతే ఏది ఇస్తే అది ఏ తీసుకున్నది ప్రార్థన ప్రోగ్రాం చేసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి చదవండి సిస్టర్ ఇంకా అవుతున్నాను మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు చూడండి క్లియర్ గా ఉంది దేవుడు నిన్ను ఎందుకు పంపి నేను ఎందుకు చూజ్ చేసుకున్నంటే దేవుని యొక్క రాజ్యము దగ్గ దగ్గరలో ఉన్నది చాలా దగ్గరలో ఉన్నది మనం ఊహించుకోలేకపోతున్నాం ఎందుకంటే చివరి రోజులు ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి ఒకరినొకరు కొట్టుకును రాజ్యాల మీద అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని అన్ని పతనం అయిపోతాయి తిండికి అన్నిటికీ కొలాప్స్ అవుతాయి ఏం దొరకదు మనిషి మనిషి కొట్టుకొని తినడం అలాంటి సిచ్యువేషన్ జరుగుతు జరుగుతుంది జరగబోతుంది జరుగుతుంది మనకు అన్ని తెలుసు మనకు అంత ఘోరంగా ఉంటుంది అంత ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంత ఘోరంగా అంటే ఆ అంత ఘోరంగా ఉన్నప్పుడు నిన్ను చూజ్ చేసుకొని పంపిస్తుందంటే కొంచెమన్నా మారి వింటరేమో అనేసి కొంచెమన్నా నీకు తగిన తగ్గి నువ్వు చేసే పనికి దేవుడు బహుమానం కూడా ఇస్తాడు మనకు తెలుసు వాక్యం నువ్వు కష్టపడడానికి కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది అయితే చూడండి If someone who permits peace in there, you, your peace will be rest on you. When you enter a town or, and are welcomed, eat what they offered. If you want to take what they offered, you want to give you a gift to God. Heal the sick. Already you pumped up, but if you want to give you a gift to God, you want to give you a gift to God and give you a gift to God. పంపించినప్పుడు హీల్ ద సిక్ అంటే చివరి రోజుల్లో దేవి ఒక్కడికి గమనించండి చివరి అనేక రోగాలు వస్తాయి చివరి రోజులలో చాలా రోగాలు మనం అవి తట్టుకోలేం అవి దానికి మందు ఉండదు ఏముండదు అలాంటి చివరి రోజులలో మీరు దేవుని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకు వాళ్ళ అనారోగ్య స్వస్థతలు ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం అంటే స్వస్థమంటుంది అంటే ఆత్మీయంగా ఏమంటుండంటే వాళ్ళందరూ ఆత్మీయంగా కోల్పోయినారు వాళ్ళు వాళ్ళందరినీ స్వస్థపరిచి దేవుని దగ్గరికి ఆత్మలను కాపాడడానికి పిలుస్తున్నారు అనమాట ఆత్మీయంగా అర్థం చేసుకోండి ఎందుకు ఎందుకు హీల్ హీల్ ద సిక్ హూ ఆర్ దే హూ ఆర్ దేర్ అండ్ టెల్ దేమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ కమ్యూనిటీ దేవుని దేవుని యొక్క సమీపిస్తుందంటే వాళ్ళు అర్థం చేసుకోనికి అదొక ఛాన్స్ అనమాట అర్థం చేసుకోనికి ఇప్పట్లో ఇప్పటి మీరు పాపములు ఉన్నారు కదా ఆ పాపం నుంచి మీరు వెలుగు వెలుగులకు వచ్చింది కాబట్టి ఆ వెలుగు దేవుడు వచ్చేంత వరకు మీరు వెలుగై ఉండాలనేసి దేవుని యొక్క కోరిక అనమాట మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధిలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణము దూలిని కూడా మీ ఎదుటనే దులిపి వేచున్నాము ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకూడని చెప్పుడు చూ చూడండి క్లియర్ గా చెప్తుంది వాక్యం ఇవి నా మాటలు కాదండి ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపంలో ఉన్నది మీరు మారితే మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తారా రాణి క్లియర్గా ఉంది చాలా కట్ చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే కొంతమంది ప్రేమతో చెప్తూ వింటారు కొంచెం కఠినంగా చెప్తూ వింటారు దేని యొక్క వాక్యము ఎట్లా ఎట్లా చెప్పాలో దేవుడు మనకు నేర్పించినాడు ఎవరికి ఏ విధంగా చెప్పాలో ప్రేమతో చెప్పాలా కఠినంగా చెప్పాలా ఎవరికి ఏం చెప్పాలో అనేసి క్లియర్ గా ఉందనమాట చూడండి వాళ్ళు సింపుల్ గా చెప్తాం దేవుని దేవుడి నేను నేను నేను ఒక అన్ని ఉన్నానుకోండి నేను దేవుని స్వీకరించిననుకో దేవుడు నా హృదయాని కోసం నేను స్వీకరించకపోతే దేవుడు నాకు హృదయానికి రాడు నేను డోర్ తెరిస్తేనే కదా ఎవరైనా లోపలికి వచ్చేది డోర్ తెరవకపోతే ఎవరు రారు ఆ నాలుగో మధ్యనే నా జీవితం అదే ఓపెన్ చేసి ఉంటే ఎవరైనా రావచ్చు అది దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీక యొక్క హృదయము తలుపులు తెలవబడాలి తెలిసి దేవుని యొక్క దేవుని యొక్క ఆహ్వామం అంటే దేవుని పర్మిషన్ అడిగి దేవా నా హృదయం నీకు అర్పించుకుంటున్నాం నువ్వు ఒకవేళ వాళ్ళు వినకపోతే దేవుని యొక్క రాజ్యం చాలా షార్ట్ పీరియడ్ లో ఉందనేసి చెప్పమని చెప్తున్నా హెచ్చరిక అనమాట ప్రేమగా ప్రేమగా చెప్తున్నాం ఎవరు వాళ్ళకి స్వీకరిస్తే ప్రేమగా చెప్తున్నాం ఎవరైతే వినలేకపోతే వాళ్ళకి హెచ్చరిక అనమాట వార్నింగ్ అని చెప్తుంది ఈవెన్ పన్నెండవం చదువు సిస్టర్ పన్నెండవ ఆ పట్టణపు గతి కంటే సుధమా పట్టణపు గతి ఆ దినము నా ఊర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను చూడండి మీకు తెలుసు ఆ పట్టణం ఎంత ఎంత నాష్టం అయిపోయిందో మీకు తెలుసు నిన్నే పట్టణము ఆ పట్టణము నోవ రోజులలో దేవుడు ఫస్ట్ ఏం చెప్తాడు దేవుడు నోవతో మాట్లాడతాడు ఫస్ట్ డిస్కషన్ చేస్తాడు సెవెంటీ మనకి ఇప్పుడు కూడా సెవెంటీ టూ మెంబర్స్కి డిస్కషన్ చేసినాం ఏమేమి చెప్తున్నాడు మీరు అపాయింటెడ్ అయ్యరు జతగా వెళ్ళండి ఆర్వెస్ట్ ఈస్ పెంటిఫుల్ బర్డ్ పనివారు కొంతమంది మీరే ఆ పనివారు నువ్వు నేనే అయితే మీకు ఏ విధంగా పంపిస్తున్నా భయంకరమైన చీకట్లో మీకు పంపిస్తున్నా అంటే తోడల తోడల మధ్యలోకి మీరు పంపిస్తున్నా మీరు జాగ్రత్తగా ఉండాలి అంత రోగమైన ప్రజలు అంత పాపంతో ఎన్ని ప్రజలు వాళ్ళకి ప్రార్థన చేసే స్వస్థత పరిచి వాళ్ళు ఏది ఇచ్చినా అది తీసుకొని సమయం లేదు త్వరగా వెళ్ళి అనేక ప్రజలను ఆత్మలను రక్షించండి ఈ విధంగా చూస్తే మనము ఈ అంశము మనం మూడు విధాలుగా చెప్పుకోవచ్చు హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్ చేసుకోవచ్చు ద లాస్ట్ వార్నింగ్ కూడా ద లాస్ట్ వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవుని యొక్క సమీపంగా ఉంది అదొకటి చెప్పుకోవచ్చు మీరు ద చూజన్ పీపుల్ అని చెప్పుకోవచ్చు మూడు విధంగా మనము ఈ యొక్క పాఠాంశము మనం మాట్లాడుకోవచ్చు అనమాట అయితే చూడండి ఐ టెల్ యూ ఇట్ విల్ బి మోర్ వేరియబుల్ ఆన్ ద డే ఆఫ్ చూడండి బేరి బేరియబుల్ అంటే టెరబుల్ అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా అనమాట నువ్వు ఊహించలేవు అయ్యో నేను ఇది బేర్ చేయలేకపోతున్నా నా నొప్పిని ఎంత బేర్ చేయలేకపోతున్నా టెరబుల్ అంటే ఎంత కష్టమైన వర్డ్ అంటే టెరబుల్ అ అంటే చాలా కష్టమైన వర్డ్స్ ఇవి రెండు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అయితే నువ్వు ఊహించుకోలేవు ఆ పదాలన్నీ ఏదో సింపుల్ గా ఉంది కదా అని అనుకుంటాం దాని ఎంకా చాలా పెయిన్ ఉందనమాట అక్క వాళ్ళని అక్కడి నుంచి విడిపించడానికి దేవుడు దేవుడు రాకముందు నిన్ను నన్ను చూజ్ చేసుకున్నాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి చివరి వరకు అంత జాగ్రత్త నీ యొక్క వెలుగు ఇతరులకు పంచబడాలి దేవుని యొక్క ప్రేమ కృప నీకు దేవుని యొక్క శక్తి నీకు పంచబడింది దాని తర్వాత నీవు నీ యొక్క ప్రేమ కృప ఇతరులకు పంచబడాలా దేవుని చూసి నువ్వు నేర్చుకును నిన్ను చూసి ఇంక ఇతరులు నేర్చుకోవాలా ఆ ఇతరులు చూసి ఇంక ఇతరులు నేర్చుకోవాలి ఇది ముందు కొనసాగుతూనే ఉండాలా లేకపోతే ఎంత టెరబుల్ గా నాశనం అయిపోతుందో నోవా కాలంలో చూడండి అంత టెరబుల్ గా నాశనం అయిపోతాం దేవుడు ఒక ఛాన్స్ ఇస్తారు ఆ ఛాన్స్ ని మనం ఉపయోగించుకోకపోతే అంతే ఇంకా నువ్వు మనము ఎంతగా మొర మన దేవుడు మన మాట విం నీకు అన్ని తెలిసే నువ్వన్నీ విన్నావు నీకు తెలుసు తెలుసు కూడా నువ్వు అలా చేస్తే ఎలా అనేసి దేవుని నిన్ను ప్రశ్నించినకో క్లియర్గా ఒక ఇంకొక మనకు వాక్యం కూడా ఉంది దేవా నేను అన్ని చేసినా కదా మీరు చెప్పినట్టే చేసినా అన్ని ఇంట్లోకి ప్రాథం చేసినా బళ్ళేసిన అన్ని చేసినా కానీ కరెక్ట్ దేవుని వచ్చేంత వరకు నువ్వు కరెక్ట్ గా ఉండలేకపోతే దేవుడు కూడా నువ్వెవరో నేను ఎరగను అంటారు నిజంగా నువ్వెవరో నేను నిన్ను ఎరగను దేవునికి అంతంగా ఇంపార్టెన్స్ ఇచ్చేసినా ఉంటే మధ్యలో పడిపోతే మధ్యలోకి జంప్ అయిపోతే ఎంత కఠినంగా ఉంటుంది అంటే ఉంచుకోండి అందుకే ముందుకే వెళ్ళాలి వెనక తిరిగి పాట కూడా ఉంది కదా మనం ముందుకే వెళ్ళాలి వెనక తిరిగి చూడకూడదు సండే సాంగ్ ఉంది అయితే మనం వెళ్తూనే ఉండాలి మనం వెనక తిరిగి చూస్తే మనకి ఏం కనబడదు అంత నాశనం కలదు ఎన్ని కష్టాలు దేవుడు చెప్తున్నారు కదా మీరు తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నా ఎంత కష్టంగా ఉంటారో అర్థం చేసుకోండి మీరు చాలా ల్యాంప్స్ అంటుండే దేవుడు ల్యాంప్స్ అంటే మేక పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత అంత భయంకరమైన ప్రజలు అనమాట అంత పాపంతో కూడిన ప్రజలు దేవుని శక్తి అక్కడ పని పని నీకు దేవుని శక్తి పని చేయడానికి నిన్ను పంపిస్తున్నాడు దేవుడు వచ్చే ముందు నిన్ను పంపిస్తున్నాడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలంటే ఎంత ఎంతగా ఉండాలంటే చూడు నీ మనసు ఆ ల్యాంబు లాంటి మనసు నువ్వు కోపం పడకూడదు హెచ్చరిస్తే హెచ్చరించి రావాలా ప్రేమతో ప్రేమతో చెప్పి రావాలా నీకు దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేసి రావాలి నీ వల్ల వాళ్ళు రక్షించబడాలనేసి దేవుని ఆత్మ ఈ ఆత్మలను రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను కోరుతున్నారు ఈరోజు నిన్ను నన్ను కోరుతున్నారు ఎన్నో ఆత్మలు చూడండి రోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు యూత్ చాలా యూత్ చనిపోతున్నారు ట్రైన్ యాక్సిడెంట్లు ఎంతో మంది అయ్యో ఆ మధ్య ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా ఎంతమంది దేవుని తెలుసుకున్నారో తెలియలో చూడండి ఎంత ఫాస్ట్ గా సాత పని చేసుకుంటా పోతుందంటే ఎంత దొరికితే అంత వెళ్ళిపోతూనే ఉన్నారు ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ప్రేమ కృపను నీకు నా దగ్గర ఇప్పుడు మనం బయలుదేరినామనుకో అతనికి వణుకు పుడిపోతుంది అనమాట అరే వీళ్ళు బయలుదేరితే అంత ప్రజలందరినీ అమ్మా వీళ్ళు మార్చేస్తారు అందుకే వీళ్ళకి ఏదో అడ్డంగా వేసేసి ఏదో ఒక విధంగా ఆపేసి వీళ్ళని ఏదో పనిలో బిజీ పెట్టేసి వర్క్లోనో కానీ సంపాదించడంలో కానీ ఎందులో వీళ్ళని బిజీ పెట్టేసాలో ఏదో మీటింగ్స్ లో కానీ అందు బిజీ పెట్టేసి వీళ్ళని మనం ఇతరుల వాక్యం చెప్పకుండా ఆపేనికి ట్రై చేస్తుంటాడు మన వీక్నెస్లు బాగా తెలుసు మన వీక్నెస్ బాగా తెలుసు కాబట్టి ఆ వీక్నెస్ మనం దెబ్బ కొట్ట కొట్టక మనం మేల్కోవాలి ఇప్పుడు నువ్వు నేను బయలుదేరినామనుకో మొత్తం ప్రపంచం మొత్తం మారిపోతుంది నిజంగా దేవుని యొక్క ప్రేమ కృప శక్తి ఉన్నప్పుడు నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు మేలు పెట్టి చూపించలేరు నేను ఏ దురా దుష్ట శక్తి కానీ ఏ దురాత్మ కానీ నీ ఇంటికి రాదు ఎందుకంటే మనం వాక్యం చెప్తున్న వాక్యం చెప్పిన వాక్యం చెప్పి ఇతరులను ఆస్వాదిస్తున్నాం దేవుడు నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన ప్రతి ఒక్కరిని దేవుడు సీల్ చేశాడు ప్లీజ్ అంటే పీస్ బీజ్ ద హౌజ్ అంటే ఒక్కొక్కరిని ఆ ఇంటి వారిని అందరినీ రక్షిస్తా చెప్తున్నాడు పీస్ అంటే ఏంది శాంతి ఆ కుటుంబాన్ని రక్షి నువ్వు రక్షించుకోడానికి నువ్వు ఒక ముద్ర ఇంకా సాతాను ఆ ఇంటిని ముట్ట ముట్టదు ఇంకా ఆ చివరి దినాలలో ఇంకా ముట్టదు అంత భయంకరంగా ఉండదు ఆ తోడు సాతను తోడెళ్ళు తోడెళ్ళంటూ వాడు మనం జాగ్రత్తగా ఉండాలి దాని పనులు ఎట్లా ఉంటాయంటే చాలా షార్ప్ గా ఉంటాయి చాలా చాలా కన్నింగ్ అది చాలా క్లేవర్ అనమాట ఆ విధమైన జనాల మధ్యలో మనం వెళ్తున్నాం కాబట్టి మనం అంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి మనం ఆ జాగ్రత్త పాటించలేకపోతే మనం వేస్టే అనమాట అందుకే చెప్తున్నాడు దేవుడు నిన్ను నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను నువ్వు ఏర్పరచుకున్నా కాబట్టి నేను పంపిస్తున్నా నువ్వు దేవుడు ఎప్పుడైనా మీరు పడుకున్నప్పుడు దేవుడు కళ్ళొచ్చి నువ్వు నాకు పని చేయగలవా అని అంటే ఎంత సంతోషిస్తావు తెలుసా ఎవరైనా వచ్చి నీ దగ్గర వచ్చి బ్రదర్ నువ్వు ఈ పని చేయగలంటే ఆ బ్రదర్ నేను సంతోషంగా వస్తాను బ్రదర్ శివకి ఎంత సంతోషిస్తావు దేవుడు ఆ విధంగా నిన్ను అడుగుతున్నాడు నువ్వు నేను సిద్ధంగా ఉండాలి చివరి రోజులు చాలా వాక్యమే చెప్తుంది కదా మనకు వాక్యమే క్లియర్ గా చెప్తుంది అది రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి చూడండి ఒకసారి అర్థం చేసుకొని మనం ఊహించుకోలేము మా దినాలు మనం తట్టుకోలేము మా దినాలు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే అంత కాకుండా అంత పోకుండా నిన్ను నేర్పరచుకొని ఎంతమందికి అయితే నేను సువార్థ ప్రకటిస్తా ఎంతమందిని నువ్వు చూడండి హార్వెస్ట్ చానుంది కానీ చేసేవారు పని వారు కొంతమంది ఉన్నారు దేవుని దృష్టికి ఏదో ముగ్గురు నలుగురు లక్ష డెబ్బై మంది అంతే నూట నూట నూట యాభై రెండు కోట్ల జనాభా ఇక్కడ లక్ష నల్ నలభై అంటే ఆ ఫిగర్స్ చూసుకోండి ఎంత చిన్నవో సెవెంటీ అంటే ఎంత చిన్నో చాలా మంది ఉన్నారు ఎన్నో బిలియన్స్ మంది ఉన్నారు లోకంలో ప్రతి ఒక్కరు దేవుని దేవుని యొక్క ప్రతి ఒక్కరు రక్షించబడాలి కాపాడబడాలి అవును చెప్తే విన్నట్టు చెప్పకపోతే విన్నట్టు దేవుడు కూడా వదిలేస్తాడు కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రార్థించాలి ప్రార్థ దేవుని తోటి ప్రతిరోజు యుద్ధం చేయాలి దేవా వాళ్ళని కాపాడండి నువ్వ తో అడిగిన ఒక పర్మిషన్ తీసుకున్నాడు తీసుకొని వాళ్ళని రక్షించమని అడిగినాడు లేదు నేను నాశనం చేస్తాను క్లియర్గా ఉంది బైబుల్లో ఒక ఛాన్స్ ఇచ్చింది దేవుడు నువ్వు వెళ్ళి వాక్యం పగ నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించంటే ఎవరిళ్ళే మనల్ని కూడా అంటారు చివరి అరే పిచ్చి కూడా రావే ఏం చెప్తున్నా ఇనికి అర్థమవుతుంది అని మన గతాలు చేస్తారు అవును దేవుని స్వీ వాక్యం స్వీకరిస్తే వాడు భ్రక్షించబడినట్టు ఎవరైతే స్వీకరించలే వాడు నాశనమై నాశనం అయిపోయినట్టే రాజ్యం దగ్గర ఉన్నట్టు చెప్తుంది వాక్యం కాబట్టి మనం ఇంత జాగ్రత్త జాగ్రత్తగా ఉండలే ఇందులో చాలా చాలా విషయాలు నేర్చుకోవాలా ఫ్రీ టైంలో మీరు మళ్ళీ ఒకసారి చదువుకొని ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అన్ని అండర్లైన్ చేసుకోండి దీని ద్వారా మనం ఈ వాక్యం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు నువ్వు ఏమైతే కోల్పోయినావో అవన్నీ నీకు ఇక్కడ దొరుకుతుంది ఎవరిని రక్షించబడలో ఏ కుటుంబం అయితే రక్షించబడలో ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది నువ్వు ఏ విధంగా ఉన్నావో ఇప్పుడు ఇక్కడ నీకు ఆన్సర్ దొరుకుతుంది నీకు దేవుడు ఏ విధంగా తయారు చేసిడో ఆన్సర్ దొరుకుతుంది దేవుడు నిన్ను ఏ విధంగా ఏ పనికి పంపిస్తున్నారో నీకు ఆన్సర్ దొరుకుతుంది ఇక్కడ నీ ద్వారా ఎంతో మంది రక్షించబడుతున్న ఆన్సర్ దొరుకుతుంది ఈ వాక్యంలో ఎందుకంటే ఈ యొక్క వాక్యము ప్రేర ఆత్మచేత ప్రేరపరి చేత రాయబడిన వాక్యాలు ఇవి నా మాట ఎలా అంటే నేను ఏమన్నా చెప్తున్నంటే ఏమన్నా పరిశుద్ధ ఆత్మ ఈ వాక్యం రాయబడింది బైబిల్ ఎలా రాయబడిందంటే పరిశుద్ధ ఆత్మచేత రాయబడింది ఈ రోజులు వస్తాయి అనేసి మనకు చెప్పబడుతుంది అనేక రోగాలు వస్తాయని చెప్పబడుతుంది వాక్యం బైబిల్లో నిజంగా ప్రతిదీ నెరవేరింది ఇంతకు ముందు ఇప్పుడు కూడా నెరవేరబోతాయి ఎంత టెక్నాలజీ వస్తే అంత టెక్నాలజీ బైబుల్ నుంచి వచ్చింది ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను నిన్ను నన్ను ఏర్పరచుకొని ముందుకు పంపిస్తున్నా మనం జాగ్రత్తగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం మనం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాదను తండ్రి నేను ఎస్ఐ నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పించవుతాండి ప్రభా ఎస్ అయ్యా ప్రతిదీ ఇక్కడ ఆన్సర్ ఉంది జవాబు దొరుకుతున్నాయి తండ్రి ప్రభా నేను ఎసయ్యా నీకెంతో వందనాలు సుత్తుల స్తోత్రం తండి ప్రభా గొప్ప తండ్రి గొప్ప ఏసయ్యా మరి ప్రభా నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా నేనే నేను నేను ఏర్పరచుకోలేదు తండ్రి ప్రభా మీరు నన్ను ఏర్పరచుకునే తండ్రి ప్రభా తెలి గర్భం నుంచే నాయన వేసే ప్రభా పిండంగా ఉన్న ముందుకు నన్ను నీ కొరకు పనిగా నేను వేసే మరి ప్రభా నీ ఆత్మను రక్షించు యజమానిగా పెట్టినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నేనే ప్రభా కోతి ఎంతో విస్తారంగా ఉన్నదండి ప్రభా కానీ పనివారి కొంతమంది తండ్రి ప్రభా సత్యంలో జీవించేవారు కొంతమంది అని చూపుతున్న తండీ ఈ లోకంలో ఎంతో మంది ఉన్న నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్న తండ్రి ప్రభా నన్నే ఎందుకు ఆశీర్వదించిన తండ్రి ప్రభా నన్నే ఎందుకు ఈ పనికి పెట్టినవు తండి ప్రభా నేనేసే ప్రభావ దీనికి ఒక కారణం ఉన్నదండి నీ యొక్క ప్రజలని ఆత్మలను రక్షించే నేను వేసే ఆత్మలను చేపలు జాలి ఎలా పడతారో జాలరు నైన్సే ప్రభా అలా ఆత్మలను పట్టుకోవాలని చెప్తున్నావు తండీ అందుకే నేను ఫిషర్ మ్యాన్ అంటున్నావు తండ్రి ప్రభా ఎస్ అయ్యానికి ఎంతో వంద స్తోత్రం తండ్రి ప్రభా మరి ఇక్కడ ఉన్న ఆన్లైన్ వచ్చిన ప్రతిక ప్రధాని శిష్టని దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే ప్రభావి వాక్యం ద్వారా మేము ఎంతో నేర్చుకుంటాం తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా మేము తప్పులు చేసినాం మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఘోరమైన తప్పులలో ఉంటే మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా నీ విలువ ప్రేమ తెలియలేకపోతున్నా తండ్రి ప్రభా నీ విలువ ప్రేమ అందరికీ తెలియటట్టు శాంతి ప్రభా మమ్మల్ని చూజ్ చేసుకునేందుకు నీకు ఉందండి ప్రభా నీ యొక్క గ్ణజ్ఞ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ ప్రేమ జాలి కృప అందరి మీద మేము చూపించాలి తండ్రి ప్రభా కోపంతో ఉండకుండా నాయన ప్రభావ చుట్టు మాటలతో పొడవకుండా ప్రభావ మేము ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా ఎస్ మరి ప్రభా మరి చివరి దినాలలో ఉన్నాం తండ్రి నీ యొక్క రాజ్యం సమీపంగా ఉన్న తండ్రి ప్రభా వాక్యం హెచ్చరిస్తుంది తండ్రి ప్రభా వార్నింగ్ ఇస్తుంది తండ్రి నేనేస్తే ప్రభా ఆ వార్నింగ్ లో నేనేసే ప్రభా ఈ డెబ్బై రెండు మందిలో నేనేస్తే ప్రభా ఈ లక్ష నలభై నాలుగు మందిలో నేను వేసే ప్రభా నువ్వు ఎంతమంది చూసిస్తున్నావు అందులో నేనొక్కొన్ని తండ్రి ప్రభా నేనే తేనే కాతండి ప్రభా నీ వాక్యం వింటున్న ప్రజలు ప్రభా నీ బిడ్డలు నేనేస్తే ప్రభా అదేవిధంగా వాళ్ళ ద్వారా వాక్యం వాళ్ళు వింటున్న వాళ్ళందరినీ నేనేస్తే ప్రభా అదేవిధంగా ప్రభా ఎంత మందిని చేర్చగలుగుతున్నావు ప్రభా ఎంతమంది మేము ఎంతమంది నీ కొరకు నేను నీ రాజ్యం వరకు మేము కలెక్షన్ చేయాలనుకుంటున్నాం తండ్రి బాబా పోగు చేసి నేను ప్రభా ప్రతి ఒక్క ఆత్మను రక్షించి ఆ ఒక్క ముద్ర వేసి నేనేసాను ప్రభావ నీ దగ్గరకు తెచ్చిన జ్ఞానాన్ని తెలివిని డై చేయండి ప్రభా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం తండ్రి ప్రభా మేము వెనక తిరిగి చూడం ప్రభా యుద్ధానికి ఏ విధంగా కావాలో ప్రభా అన్ని మాకు ఇచ్చినావు తండ్రి నాయనేస ప్రభా దాని ముందుకు వెళ్ళి ప్రభా ఆ తోడేలు లాంటి సైతాన్ని మేము అతమార్చి నాయనేశ్వర ప్రభా ప్రజలు దాని నుంచి కాపాడి నాయనేస ప్రభా నీ కొరకు నీ చింత కొరకు నేను తీసుకొస్తాం తండ్రి ప్రభా తీర్మానం చేసుకొచ్చినాం తండ్రి ప్రభా అవును తండ్రి నాయనస కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అనేకులు నానేసర ప్రభా ఎంతో మంది ప్రజలు నానేస ప్రభా నీ వాక్యం తెలియక మారుమారు గ్రామాల్లో ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళంటి వరకు నానేసర ప్రభా ఎంత మా బ్రదర్స్ కూడా నాయనసప్రభ మరి అప్పుడప్పుడు వెళ్ళి నీ సువార్థ ప్రకటించి వస్తున్నావు తండ్రి ప్రభా వాళ్ళందరూ రక్షించబడాలండి ప్రభా నీ యొక్క ప్రేమ నీ కృప దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్యా మరి ఒక వాక్యం ద్వారా మాకు మాట్లాడినందుకు నీకు ఉందండి ప్రభా మరి ఏసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ థ్యాంక్ యూ బ్రదర్ నతానీ బ్రదర్ అంశాల కోసం ప్రార్థించండి సీరియస్ కండిషన్ ఫ్యామిలీలో వాళ్ళ కోసం ప్రార్థించండి యేసు కృష్ణజానికి వందనాలు తండీ దేవా మరి వాక్యం ధర మీరు మా అతను మాట్లాడిన దేవానికి వందనాలు దినమంత మనం కాచి కాబడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ సజీవన దేవానికి వందనా చెలుస్తూ దేవా ఇప్పుడు వాళ్ళకి దేవాక్యం ధర మీరు మాతని మాట్లాడిన దేవానికి వందనాలు తండీ ముఖ్యంగా మరి ఇంటికి వెళ్ళినా శుభం శాంతి కలుగునుగా కాని చెప్పు మనో దేవాక్యం మీరు మా మాట్లాడిన దేవానికి బంధనాలు తండ్రి ఏసు స్తోత్రం చెల్లిస్తాం దేవా ఏసుకృష్ణజానికి బంధనాల తండ్రి సమయం అవును దేవా లేదు కాబట్టి మేము ప్రకటించుకుంటే పోవాలే దేవా ఆ రాజ మీరు మా మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ సజా దేవా ఏ వందనాలు తండీ మేము అంశాల కోసం కూడా ప్రాణం చేస్తున్నాం దేవా ఒక శ్రీనివాస్ ముట్టండి దేవా అప్పుడల్ని ముట్టి తాకి శ్సపరిచి గుడిదలా దయచేసి అప్పుడల్లా మీరు రక్షించుకొని ప్రతి ఒక్క పాపాలను క్షమించి వాళ్ళ మీరు రక్షించుకోండి దేవా దేవానికి ఇస్తూ ఉదరం దేవా మన కామమస్త ఉంటండి దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవాల కూడా మీరు తోడై ఉండండి దేవ ఐశ్వర్యానికి ఇస్తూ ఉదరం ఐశ్వృసజానికి వందనాలు మరి ఇంకో కుటుంబంలో దేవా సమాధానం దయించండి వారి శాంతి సమాధానం నెమ్మది దయించండి నివా మీరి ఆత్మకార్యం జరిగించండి ఆ యొక్క మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి స్తోత్రం ఐశ్వృజానికి వందనాలు తండీ నివా మీ జరిగించి ఆ యొక్క మీరు రక్షించుకోండి దేవా ఏసు రజానికి వందనాలు తండండి మన బ్రదర్ సిస్టర్ ముట్టండి వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దండి దేవాన్ని రక్త పురోషణ దండి కృపలో భద్రపరచుకోండి వాళ్ళని సేవల బలంగా వాడుకోండి దేవా ఏసు స్తోత్రం దేవా ఏసుకృష్ణజానికి వందనాలు తండీ దేవా మీరే ఆత్మకారం జరిగించండి దేవానికి వందనాలు తండి ప్రతి అంశాలకు జీవా మీరు దయించండి దీవానికి వందనాలు తండి దేవా అక్కడ మరి మణిపూర్ లో కూడా దేవా అక్కడ మీరు కార్యం చెరిగించండి దేవా ఏశ్వజానికి స్తోత్రం ఏసుక్రిస్ వందనాలు తండీ ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండండి దేవా దైవానికి వందనాలు చెల్లిస్తున్న దేవా దైవానికి వందనాలు మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవానికి స్తోత్రం మరికే బి సిస్టర్స్ ని ముట్టండి ఆ కుటుంబంలో సమాధానం బ్రదర్స్ ని వాళ్ళందరినీ ముట్టండి వాళ్ళందరికీ మీరు తోడై ఉండండి దేవా వాళ్ళొక ప్రయాణంలో కూడా మీరు తోడై ఉండండి రాకపోకల మీరు తోడై ఉండండి నీ కృపలో భద్ర పరచుకోండి వందనాలు చెల్లిస్తూ దేవా ప్రతి మీరు తోడై మీరే ఆత్మకార్యం జరిగించి దైవానికి స్తోత్రం చెల్లి చేర్చుకొని దేవాని నామానికి తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప ప్రేమ శాంతి సమాధానం ఈ గ్రూప్ లో అందరికీ కళ్ళు కాక అదే మంచి ఆరోగ్యం దయచేయమని ఏసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి